అయితే తన ప్రాణాన్ని ఊదేడు ఆ దేవుడే నిజమైన దేవుడు ఆ మంచి మాట చెప్పడానికే మీకు వచ్చాను ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అంటే మనకు తెలియని గ్రామాలు చాలా ఉన్నాయి తెలుసుకున్నా కూడా ఆయన చెప్పినట్టు నడవపోతే మనము మనసులోము కానే కాదు మొట్టమొదట మనం ఎవరూ అని తెలుసుకోవాలి తర్వాత మనల్ని మనము సృష్టిలో ఒక భాగం కదమ్మా అంతేనా జీవరాశులు సృష్టిలో ఒక భాగం మనం ఎవరనే తెలుసుకోకపోతే మనం మనసులోము కాదు మొట్టమొదటి తెలుసుకోవాలి అయితే అటువంటి మంచి మాటలు చెప్పడానికే సార్లు వచ్చేసారు మీరు ప్రేమ కరిగి అక్కడ టౌన్ బోల్తామంది ఉంటారు మనసులు అంతేగాని మీ దగ్గర నుంచి కోరి మీ దగ్గర నుంచి మిమ్మల్ని తీసుకుపోదామని ఒక ఇంతకాదు మట్టి బిడ్డ కూడా తీసుకుపోవడానికి మంచి మాటలు సత్యాన్ని తెలపడానికి ఈ బిడ్డలు అక్కడి నుంచి హైదరాబాద్ మీకు వచ్చారు గుడిసా వెళ్ళారు వారికి కూడా పాపం తెలియదు కదమ్మా వారికి మరి తెలియదు మనం ఆడపిల్లి దగ్గర వారమే సరిగ్గా అనుకుంటాం అది చెప్పడానికి కానీ దయచేసి కొంచెం రెండు మంచి మాటలు వినండి మంచిని మనం ఇక్కడ మంచిని మనం కోరుకోవాలి కదమ్మా కాబట్టి మనం ఏమనుకుంటాం మాత్రం లేచుకుంటే ఇచ్చారు ఇప్పుడు మాతరలు సార్లు ఇచ్చారు మాతరల వల్ల తగ్గుద్దు అని మాత్రలకు నమ్ముతాం కానీ మా మనం ఏం నేర్చుకోవాలా మాతర్ల వల్ల తగ్గుతుంది అంటే మాత్రలు కార్యాలు చేయవు దేవుడు కార్యం చేస్తారు అది నమ్మాలి తెలుసుకోవాలి అర్థం అవుతుంది కదమ్మా చదువుకున్న పిల్లలు తెలుస్తుంది మీ కూడా ఇంత పెంచుక సరే ఏదేమైనప్పటికీ కూడా మంచి మాటలు చెప్తారు సార్సు కొంత కొంత సమయం తీసుకొని మనం అక్కడి నుంచి పోదామమ్మా అమ్మా ఓకే అందరికి చెప్పండి మీరు కూడా అందరికి సరే కొన్ని మాటలు దేవుని విషయాలు మంచి మాటలు చెప్తున్నాం జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఎవరైనా సరే దానిని ఎవరన్నా ఒక వ్యక్తి పోతా ఉన్నాడు వాడు ఎవడు పోతున్నాడు కానీ రాయి తీసుకుని చెప్తారా లేక తెల్లు కొట్టమని చెప్తారా ఎవరు ఎందుకని ఎందుకని అది మంచిది కాదు అది మంచిది మేము ఎక్కడి నుంచో దూరం నుంచి మిమ్మల్ని చుట్టానికి మీ గ్రామాన్ని చుట్టానికి మిమ్మల్ని పలకరించాలని మీరు ఎట్లా ఉన్నారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఏం తింటున్నారు తెలుసుకొని మళ్ళీ ఈసారి వచ్చేటప్పుడు వాటన్నిటిని మీ దగ్గరికి సమకూర్చడానికి మేము ఇక్కడికి వచ్చాం ఇది ఎందుకు చేస్తున్నాము అని అంటే మాకు తెలుసుకున్నది మాకు నేర్పినది అదే వీళ్ళున్నంత వరకు మనుషులు ఎలా ఉండాలి అనంటే ఒకరితో ఒకడు ఉత్తపుణ్యాన్ని కొట్టుకునేటట్టు ఎంత ఎంత తీవ్రమైనటువంటి అసహనానికి మనం గురైనప్పటికీ మనం ఏ విధంగా ఉండాలి అనంటే ఎదుటివాడి మీద ప్రేమను చూపించాలి ఎందుకంటే మన జీవితం చాలా చాలా చిన్నది మనల్ని పుట్టిన మనల్ని మనల్ని కన్నా తల్లిదండ్రులు ఉన్నారా మనతో పాటు ఈరోజు ఉన్నారా వాళ్ళని కన్నా తల్లిదండ్రులు ఉన్నారా రేపు మనకి పిల్లలు పుడతారు మనకుంటారా ఉంటారా మనం ఉంటావా తెలీదు ఇప్పుడు ఇల్లు కష్టపడి కట్టుకున్నారు మీరు ఈ ఇల్లు ఎంత కాలం ఉంటుందో తెలుసా మీకు తెలీదు అంటే ఈ లోకంలో ఏది కూడా మనం చూసేది మనం వింటుంది మనకు కనపడుతుంది శాశ్వతము కాలే కాదు ఏది కూడా ఎక్కువ కాలం ఉండదు ఏది కూడా ఎక్కు కాలం ఉండదు అందుకనే బైబుల్లో ఒక చిన్న మాట ఏమైంది ఒకడు లోకమంతీ సంపాదించుకుని తన ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏముంది అంటే దాని అర్థం ఏంటంటే మా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి ఇంత డబ్లు ఉన్నాయి లేదా మా కార్ కారు నిండా చాలా వస్తువులు ఉన్నాయి ఎట్లా వచ్చినాయి కష్టపడి సంపాదించుకుంటే వచ్చినాయి కదా దాంతో ఆ డబ్బులతో ఒక మంచి కుక్కపిల్లను మంచి మేక పిల్లను అందరంగా అందంగా కనిపించే సుందరమైనటువంటి ఒక ఇల్లును బాగా అందరూ బా నీ బట్టలు భలే ఉన్నాయే అనే అంత ఇదిగా ప్రతి ఒక్కరు చూసి బాగున్నావే అనే అంత ఇదిగా మంచి ఖరీదైన బట్టలను కొనుకుంటా కానీ ఒక దినం వస్తుంది ఇవేమి కూడా కోట్లు పెట్టి కొనుక్కున్నా లక్షలు వేల రూపాయలు పెట్టి సంపాదించుకున్నా నా ప్రాణం పోయేటప్పుడు బాగా వాగిపో నీ బదులు నేను చచ్చిపోతానని పెంచుకున్న కుక్కపిల్ల వస్తుందా పాటు ఒక గంట నా నా ప్రాణాన్ని ఒక గంట చనిపోకుండా ఆపడానికి ఆ కుక్కపిల్ల నా కట్టుపడుతుందా గొర్రెపిల్ల అడ్డుపడుతుందా మీరు కట్టుకున్న అందమైన సు మంచి సుందరమైన భవంతి అడ్డుపడుతుందా మరి ఏం ఏది అడ్డుపడదు దాని సమయం వచ్చినప్పుడు ఏమవుతుందని అంటే ముగించుకుని సరిపోతే ఏం చేస్తారంటే చెవులకి ఏదన్నా మంచివి బంగారపు సున్నీ అనుకోండి ముక్కుందనుకోండి కాళ్ళకుందనుకోండి అవి ఓడి తీసుకుంటారు ఎట్లా పుట్టామో అట్లాగే పారేస్తారు పైగా బ్రతికున్నంతసేపు ఏం చేస్తారు తెలుసా నువ్వు సెంటు కొట్టుకుంటావు పౌడర్ రాసుకుంటావు నీట్ గా తల దు దువుకుంటావు మంచి ఖరీదైన బట్టలు వేసుకుంటావు వేషం ధారణ మొత్తం మారిపోతుంది చనిపోయిన మేడం ఏం చేస్తారు తెలుసా గీడు పాము ఇది చచ్చిపోయాడు ఎవరు ముఖాలు చూడుకోవద్దు ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇంట్లో ఏమైనా అంటే మంచి బతుకున్నప్పుడు ఏమో విలువ వాడయ్యాడు చనిపోయిన తర్వాత ఏమయ్యాడు దేవేడు ఏదో తక్కువైపోయాడు తీసుకెళ్ళి ఎక్కడో పారేయడం కాల్ చేసిన చూసి పెట్టడం వాటి నుంచి ఎప్పుడు కూర్చు కొంతకాలం ఏదో ఆ బాగా దగ్గర ఉన్న వాళ్ళు ఏడుస్తారు ఇది కానీ ఈ ఈ కష్టాల నుంచి మనం ఒడ్డెక్కాలి అనేదంటే బయట పడాలి అనేదంటే మనం ఏం తెలుసుకోవాలంటే సత్యం ఒక విషయాన్ని తెలుసుకోవాలి ఆ సత్యం ఏమిటి అనేదంటే ప్రభువు ప్రభువుని ఎందుకు నమ్మాలి ఏ మిగతా వాళ్ళు కూడా దేవుడు లే కదా అన్నది ఏంటంటే ఏ రోజైనా నీకు ఒక దేవుడు మనం పూజించే దేవుడు గాని దేవతలు కానీ ఏ రోజైనా మనకు కనిపించి మన అవసరం తీర్చనీయా తీర్చనీయా తీర్చనీయా చూసారా మాకు ఆ సత్యం ఏంటో తెలిసింది కాబట్టి నా కోసం నేను బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో నా తల్లిదండ్రుల కన్నా నా తాత ముత్తాతల కన్నా ఎప్పుడో పూర్వం ఒక అతను ఏం చేశాడు అని అంటే అతను ఏ పాపం తెలియకోకుండా ఏ తప్పు చేయకోకుండా అతను బ్రతికినంత కాలం ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా చాలా సాధువుగా జీవించి కనపడిన వాడికి అందరికీ మేలు చేశాడు ఎట్లాంటి ఒకరికి పుట్టుకతో కళ్ళు లేవు వాడికి కనపడదు ఏమి వాడిని ఏం చేశాడు తెలుసా ఆయన కింద ఒమ్ము వేసి ఆ ఉమ్మిని మట్టిలో రాసి దాన్ని తీసి కళ్ళకు రాయటం వల్ల వాడు కళ్ళు తెరవబడతాడు ఈ మాట మీరు ఎక్కడన్నా విన్నారా విన్నారా ఒక అమ్మాయి చనిపోతుంది చిన్నపిల్ల అందరు బోర్లు ఏడుస్తా ఉంటారు అక్కడికి మీ వెళ్ళాడు అయ్యా చనిపోయింది అందరూ ఏడుస్తున్నారంటే అనవబాతండి అమ్మ నిద్రపోతులు గానీ చనిపోలేదు అని చెప్పి చిన్నదానే అని ఇంకా ఇట్లాంటివన్నీ కాళ్ళు లేని వాళ్ళకి నడువు వంగిపోయిన వాళ్ళకి మంచాల్లోంచి నెగలేని వాళ్ళకి అనేక మందికి ఆయన బ్రతుకుతుండగా సేవ చేశాడు ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఏంటి మేలులు సత్యం కాదు మేలులు ఎందుకు మేలులు అని నన్ను అంటే ఎందుకు చేశాడు ఇవన్నీ అంటే మనిషిని ప్రేమించాడు కాబట్టి మనం మెయిన్ కూడా చెప్పేది ఏంటంటే మనం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి ద్వేషాలకి కోపాలకి అసూయలకి పగకి దూరంగా ఉండాలి ఒకటి ఏం చేయాలి మనం అందరమే ప్రేమించాలి ఎవరిని ప్రేమించాలి మనిషికి మనిషి ప్రేమించుకోవాలి ఇప్పుడు మన ఒక్కడి వీళ్ళందరితో మన సంబంధం లేదని చెప్పి ఏదైనా అడిగి ఇల్లు పెట్టుకున్నారు అనుకోండి ఏమవుతుంది ఎవరన్నా మన దగ్గరికి వచ్చి తిన్నావా ఎవరన్నా తాగావా చనికేమైనా కప్పుకున్నావా ఒంటికన్నా బట్టలు వేసుకున్నావా ఎడన్నా స్నానం చేసావా నువ్వు ఎట్లా ఉన్నావు అని అని మన గురించి ఆడన్నా ఉంచి అడిగిపోవటం ఏదైనా మనిషి మర్యాద ఉందా మనిషికి మనిషి తోడు ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం ఈ ఉన్న చోట ఏమవ్వాలంటే ఒకరి మధ్య ఒకరు ప్రేమ అంజీనిత ఆప్యాయత కలిసి ఉండాలి ఒకటి రెండవది ఏంటంటే మనము మనవల్ని ఎలా ప్రేమించుకుంటున్నామో ఆయన కూడా అలాగే ప్రేమించారు కారణం ఏంటో తెలుసా ఏ రోజైనా మీరు ఈ నీరుని మనం తాగుతున్నామే నీరు డబ్బులు పెట్టి కొన్నారా కొన్నారా ఈ భూమిని డబ్బులు పెట్టుకున్నారా ఎవడన్నా అవసరంతో కోసం ఆపుకొని పక్కన వాడికి అమ్మేడేమో కానీ ఆ చుట్టూ ఎక్కడైనా నేలలో కొంచెం గో ఉన్న చోట వాడు ఇక్కడ భూమి కలుగును గాక అంటే కలుగుతుందా నేలు కొంచెం ఉంది ఈ భూమి ఇంకా విస్తారంగా ఊరుగాక అని ఎవడన్నా అన్నా మనుషుడన్నా ఏదన్నా దేవుడన్నా అది జరగదు అంటే నీరును గాని భూమిని కాని చెట్లు కాని పక్షులను కాని పశువులను కానీ మన జీవము కాని ప్రతిది ఎవరి వల్ల కలిగింది అని అన్నంటే ఎవరి వల్ల కలిగింది దేవుని వలన కలిగింది దేవుని వల్ల కలిగింది మనిషిని కూడా అన్ని తయారు చేసి పాపము ఇవన్నీ తయారు చేశావు వీటిని అనుభవించడానికి ఒకరు కావాలి అని చెప్పి ఆకరి రోజున అంటే ఆరోవ రోజున ఏం చేశాడంటే దేవుని మనిషిని తయారు చేశాడు వీటన్నిటికీ నువ్వు పేర్లు పెట్టు వీటన్నిటిని నువ్వు ఏలుకో అని చెప్పాడు ఏ రోజైన సముద్రంలో గానీ నదుల్లో కానీ చేపలు ఇవ్వంటా అయిపోయినాయి అంటే మాట ఇప్పుడన్నా విన్నారు సముద్రంలో కానీ చెరువుల్లో కానీ నదుల్లో కానీ చేపలు ఇవ్వంటా అయిపోయినాయి అంట అని అన్నారా తినలేదు ఎన్నో తరాలు జ్వరం పోతున్నా మనుషులు పోతున్నా వాటితో నుంచి ఆ పుట్టుక ఎలా పెరుగుతుంది ఎలా పెరుగుతుంది ఎలా కారణం అంతే దానికి కారణం దేవుడు ఎందుకంటే మనిషికి బతికేది వాటి వల్లేది వాటి వల్లే మనిషికి సమృద్ధి కలగడం కోసం దేవుడు అన్ని జనాలు కష్టపడి ఒక మంచి ఆహారాన్ని సిద్ధపడి మనిషి తయారు చేసి ఇచ్చేవాళ్ళు అంత మంచిగా మనల్ని మన దేవుడు చూశాడు మనల్ని మనం చూస్తుంటున్నాము కానీ మనం అతని పట్ల ఎట్లా ఉండాలంటే కృతజ్ఞత కలిగిన వారి లాగా ఉండాలి మీకు ఏమద్దు ఈరోజు ఇదన్న ఆపద వచ్చింది చిన్న ఇబ్బంది ఏం చెప్పాలి మీరు అన్నంటే అయ్యా నాకు ఈరోజు ఇబ్బంది వచ్చింది ప్రభువా యేసయ్యా నాకు ఇవ్వవా అనేది అడగండి మీరు మీకు వస్తుందో రాదో చూడండి మీకు రాకపోతే రెండోసారి నమ్మదు ఎందుకో తెలుసా మాకన్నా మీరు చాలా గొప్పవాడు మంచివాడు కారణం ఏంటంటే మా కన్నా దేవుడు మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు ఎందుకంటే ఒకే ఒక కారణం దేవుడు ఏం చెప్పాడంటే కడపటి వారు మొదటి వారు అవుతారు మొదటి వారు కడపటి వారు అవుతారు అని ఇప్పటివరకు మీరు తీసుకుని నిరగక ఉండుండొచ్చు ఆయన ఎవరు తెలియకుండా ఉండుండొచ్చు కానీ మీరు అడిగితే నువ్వు కార్యం నెరవేర్చవచ్చు కోడి తన పిల్లల్ని ఎట్లా అదే విధంగా మీరు కూడా మీ కుటుంబం అంతా రక్షించబడాలి దేవుని వయసు చూడాలి నాకు ఈరోజు దేవుడు ఈ కార్యం చేశాడు కాబట్టి ఇదే కార్యాన్ని నేను అనేక చెప్పాలంటే నేను నా కుటుంబం కలిసి మారాలి అని ప్రార్థన చేసుకోవాలి ఆ విధంగా కుటుంబంతో సహా మనం ఎంచేయాలి దేవుని దగ్గరకు రా ఏమి దానికోసం డబ్బులు ఖర్చు పెట్టడం లేదు పెద్ద పెద్ద గుళ్ళు గోపురాలు లేదు మీరు చేసే పని ఏంటంటే మీ ఇంట్లోనే ఒక దగ్గర కూర్చొని మీకు చదువు విషయంలో డబ్బులు లేకపోయినా మీ పాడి పంటలు సరిగా పడకపోయినా ప్రతిదీ మీరు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన మీకు అనుగ్రహిస్తారు ఈ కారణాలన్నింటిని బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి దేవుని దగ్గరికి రావాలి అయితే ఈ విన్న మాటలు మీకు అందరికీ అర్థమయ్యాయి అని అర్థమైతే నాతో పాటు నేను చెప్పే మాటలు చెప్పండి అందరు కళ్ళు మూసుకోండి కడుమూసుకుని చెప్పండి నాతో పాటు చెప్పండి ప్రభువా కేసయ్యా నన్ను కాపాడు ఈ శాపపు లోకంలో నుంచి ఈ పాపపు లోకంలో నుంచి నన్ను నీ శిష్యునిగా నీ బిడ్డగా నన్ను మార్చుకోనండి నేను చేసిన పాపాలు నేను చేసిన నీకు ఇష్టం లేని పనులు దైతో నన్ను క్షమించండి నా తల్లిదండ్రులు చేసిన పాపాలు దైతో క్షమించండి మమ్మర్ అందరినీ మీ బిడ్డలుగా మార్చుకొనండి మమ్మను మా గ్రామాన్ని మీరు మార్చుకునండి స్థితుల నుంచి ఈ శాపపు పాపపు లోకంలో నుంచి మీ బిడ్డలుగా మార్చుకొని మీ సత్యాన్ని మాకు వారిని మంచిగా పంపించండి మీరు రోజు మాతో మాట్లాడండి దాని ద్వారా మీరు మాట్లాడితే అనేక జీవితాలు మరి అనేక మంది స్వస్థత పొందారని మేము తెలుసుకున్నాము నాకు కూడా వాటన్నిటిని రుచి చూయించండి మాతో నిత్యము మీరు ఉండండి ఈ మనవులన్నీ మా నాదుడైన యేసు క్రీస్తు ద్వారా మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాము Amen. Amen Amen thank you Ma.